యూనిట్ 24 ఫోర్ లెసన్ నైంటీ ఫైవ్ లిజ్ నోన్లీ స్టార్ట్ తెనాలి రామకృష్ణుడు కథ పూర్వం విజయనగర సామ్రాజ్యాన్ని కృష్ణదేవరాయలు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన ఆస్థానంలో ఎనిమిది మంది కవులు ఉండేవాళ్లు వాళ్లను అష్టదిగ్గజాలు అనేవాళ్లు వాళ్లల్లో తెనాలి రామకృష్ణుడు ఒకడు అతను తెలుగులో గొప్ప కవి కృష్ణదేవరాయలు తరచుగా కవులను చిక్కు ప్రశ్నలు అడుగుతూ ఉండేవాడు వాటికి తెనాలి రామకృష్ణుడే సమాధానం చెప్తూ ఉండేవాడు ఒకరోజు కృష్ణదేవరాయలు సభలో ఏ విషయాన్ని గురించి అయినా నా చేత అవును అనిపించగలిగిన వారికి మంచి బహుమానం ఇవ్వబడుతుంది అన్నాడు అప్పుడు తెనాలి రామకృష్ణుడు లేచి రాజా నేను మీ చేత అవును అనిపించగలుగుతాను సెలవు ఇప్పించండి అన్నాడు అనిపించగలగటం కాదు అనిపించి తీరాలి లేకపోతే శిక్ష విధించబడుతుంది జాగ్రత్త అన్నాడు రాజు అందుకు ఒప్పుకున్నాడు తెనాలి రామకృష్ణుడు నీ ఇష్టం వచ్చిన మూడు వాక్యాలు చెప్పి నాచేత అవును అనిపించు అన్నాడు రాయలు అప్పుడు రామకృష్ణుడు మహారాజా తమరు ఈ సామ్రాజ్యానికి సార్వభౌములు అన్నాడు రాయలు కాదు అనలేకపోయాడు అవును అనవలసి వచ్చింది ఇంకొక వాక్యం చెప్పు అన్నాడు రాజా తమ తల్లి గొడ్రాలు కాదు అన్నాడు రామకృష్ణుడు రాజు ఈసారి కూడా అవును అనకుండా ఉండలేకపోయాడు మూడో వాక్యం కూడా చెప్పు అన్నాడు కృష్ణదేవరాయలు తమ భార్య పతివ్రత అన్నాడు రామకృష్ణుడు ఈసారి కూడా రాజు కాదు అనలేకపోయాడు తాను అన్న మాట ప్రకారం ఒక విలువైన హారం తెప్పించి రామకృష్ణుడికి బహూకరించాడు కృష్ణదేవరాయలు స్టార్ట్ తెనాలి రామకృష్ణుడు కథ తెనాలి రామకృష్ణుడు కథ పూర్వం విజయనగర సామ్రాజ్యాన్ని కృష్ణదేవరాయలు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు పూర్వం విజయనగర సామ్రాజ్యాన్ని కృష్ణదేవరాయలు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన ఆస్థానంలో ఎనిమిది మంది కవులు ఉండేవాళ్ళు ఆయన ఆస్థానంలో ఎనిమిది మంది కవులు ఉండేవాళ్ళు వాళ్లను అష్టదిగ్గజాలు అనేవాళ్ళు వాళ్లను అష్టదిగ్గజాలు అనేవాళ్లు వాళ్లల్లో తెనాలిష్ణుడు ఒకడు వాళ్లలో తెనాలి రామకృష్ణుడు ఒకడు అతను తెలుగులో గొప్ప కవి అతను తెలుగులో గొప్ప కవి కృష్ణదేవరాయలు తరచుగా చిక్కు కృష్ణదేవరాయలు తరచుగా కవులను చిక్కు ప్రశ్నలు అడుగుతూ ఉండేవాడు వాటికి తెనాలి రామకృష్ణుడే సమాధానం చెప్తూ ఉండేవాడు వాటికి తెనాలి రామకృష్ణుడే సమాధానం చెప్తూ ఉండేవాడు రోజు కృష్ణదేవరాయలు సభలో ఏ విషయాన్ని గురించి అయినా చేత అవును అనిపించగలిగిన వారికి మంచి బహుమానం ఇవ్వబడుతుంది అన్నాడు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 అప్పుడు తెనాలి రామకృష్ణుడు లేచి రాజా నేను మీచేత అవును అనిపించగలుగుతాను ఇప్పించండి అన్నాడు అనిపించగలగటం కాదు అనిపించి తీరాలి అనిపించగలగటం కాదు అనిపించి తీరాలి లేకపోతే శిక్ష విధించబడుతుంది జాగ్రత్త అన్నాడు రాజు లేకపోతే శిక్ష విధించబడుతుంది జాగ్రత్త అన్నాడు రాజు అందుకు ఒప్పుకున్నాడు తెనాలి రామకృష్ణుడు నీ ఇష్టం వచ్చిన మూడు వాక్యాలు చెప్పి నా చేత అవును అనిపించు నీ ఇష్టం వచ్చిన మూడు వాక్యాలు చెప్పి నా నాచేత అవును అనిపించు అన్నాడు రాయలు అన్నాడు రాయలు అప్పుడు రామకృష్ణుడు మహారాజా తమరు ఈ సామ్రాజ్యానికి సార్వభౌములు అన్నాడు అప్పుడు రామకృష్ణుడు మహారాజా తమరు ఈ సామ్రాజ్యానికి సార్వభౌములు అన్నాడు రాయలు కాదు అనలేకపోయాడు రాయలు కాదు అనలేకపోయాడు అవును అనవలసి వచ్చింది అవును అనవలసి వచ్చింది ఇంకొక వాక్యం చెప్పు అన్నాడు ఇంకొక వాక్యం చెప్పు అన్నాడు రాజా తమ తల్లి గొడ్రాలు కాదు అన్నాడు రామకృష్ణుడు రాజా తమ తల్లి గొడ్రాలు కాదు అన్నాడు రామకృష్ణుడు రాజు ఈసారి కూడా అవును అనకుండా ఉండలేకపోయాడు రాజు ఈసారి కూడా అవును అనకుండా ఉండలేకపోయాడు మూడో వాక్యం కూడా చెప్పు అన్నాడు కృష్ణదేవరాయలు మూడో వాక్యం కూడా చెప్పు అన్నాడు కృష్ణదేవరాయలు తమ భార్య పతివ్రత అన్నాడు రామకృష్ణుడు తమ భార్య పతివ్రత అన్నాడు రామకృష్ణుడు ఈసారి కూడా రాజు కాదు అనలేకపోయాడు ఈసారిడా రాజు కాదు అనలేకపోయాడు తాను అన్నమాట ప్రకారం ఒక విలువైన హారం తెప్పించి రామకృష్ణుడికి బహూకరించాడు కృష్ణదేవరాయలు తాను అన్నమాట ప్రకారం ఒక విలువైన హారం తెప్పించి రామకృష్ణుడికి బహూకరించాడు కృష్ణదేవరాయలు పూర్వం ఒక ఊళ్ళో ఒక రాజు ఉండేవాడు పూర్వం ఒక ఊళ్ళో ఒక రాజు ఉండేవాడు పది సంవత్సరాల క్రితం నేను రోజు కాఫీ తాగేవాణ్ణి పది సంవత్సరాల క్రితం నేను రోజూ కాఫీ తాగేవాణ్ణి పూర్వం ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు పూర్వం ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు శర్మ ఇప్పుడిప్పుడే మాట్లాడగలుగుతున్నాడు శర్మ ఇప్పుడిప్పుడే మాట్లాడగలుగుతున్నాడు సుశీల నిన్న ఇక్కడికి రాగలిగింది సుశీల నిన్న ఇక్కడికి రాగలిగింది సుబ్బారావు ఈ పని చెయ్యగలిగినా చెయ్యలేదు సుబ్బారావు ఈ పని చెయ్యగలిగినా చెయ్యలేదు ఇప్పుడు నేను ఎక్కువ చదవలేకపోతున్నాను ఇప్పుడు నేను ఎక్కువ చదవలేకపోతున్నాను నిన్న మీ ఇంటికి రాలేకపోయాను నిన్న మీ ఇంటికి రాలేకపోయాను నువ్వు అడగలేకపోతే నేనడుగుతాను నువ్వు అడగలేకపోతే నేనడుగుతాను శర్మ కదలకుండా కూర్చోగలడు శర్మ కదలకుండా కూర్చోగలడు నేను మాట్లాడకుండా ఉండలేను నేను మాట్లాడకుండా ఉండలేను అతను అన్నం తినకుండా ఉండగలిగాడు అతను అన్నం తినకుండా ఉండగలిగాడు ఈ మాట ఎవరికీ చెప్పకుండా ఉండలేకపోయాను ఈ మాట ఎవరికీ చెప్పకుండా ఉండలేకపోయాను గురునాథం రేపు బెంగుళూరు వెళ్ళి తీరాలి గురునాథం రేపు బెంగుళూరు వెళ్లి తీరాలి ఈ సంవత్సరం నేను పరీక్ష పాస్ అయి తీరాలి ఈ సంవత్సరం నేను పరీక్ష పాసై తీరాలి ఈ సంగతి వాళ్లకు మంత్రిగారి చేత చెప్పబడ్డది ఈ సంగతి వాళ్లకు మంత్రిగారి చేత చెప్పబడ్డది సరళ పుస్తకాలు ఇక్కడికి తీసుకురాబడ్డాయి సరళ పుస్తకాలు ఇక్కడికి తీసుకురాబడ్డాయి బిల్డప్ డ్రిల్ అన్నాడు బహుమానం బహుమానం ఇవ్వబడుతుందన్నాడు మంచి మంచి బహుమానం వాళ్లకు మంచి బహుమానం ఇవ్వబడుతుందన్నాడు చెయ్యగలిగిన చెయ్యగిన వాళ్లకు మంచి బహుమానం ఇవ్వబడుతుందన్నాడు పని పని చెయ్యగలిగిన వాళ్లకు మంచి బహుమానం ఇవ్వబడుతుందన్నాడు ఈ ఈ పని చెయ్యగలిగిన వాళ్లకు మంచి బహుమానం ఇవ్వబడుతుందన్నాడు పిలిపించు పంపించి వాళ్లను పంపించి ఇష్టం వచ్చిన ఇష్టం వచ్చిన వాళ్లను పంపించి శర్మను పిలిపించు నీ నీ ఇష్టం వచ్చిన వాళ్లను పంపించి శర్మను పిలిపించు అక్కడికి అక్కడికి నీ ఇష్టం వచ్చిన వాళ్లను పంపించి శర్మను పిలిపించు ఇప్పుడు ఇప్పుడక్కడికి నీ ఇష్టం వచ్చిన వాళ్లను పంపించి శర్మను పిలిపించు సబ్స్టిట్యూషన్ డ్రిల్ ఈ పని కమల పుస్తకం చెయ్యబడ్డది ఈ పుస్తకం కమలచేత చదవబడ్డది పూలు కొయ్యి ఈ పూలు కమల చేత కొయ్యబడ్డాయి వాకిలి తె ఈ వాకిలి కమల చేత తెరవబడ్డది కథ చెప్పు ఈ కథ కమలచేత చెప్పబడ్డది ఇంటర్లాక్డ్ సబ్స్టిట్యూషన్ డ్రిల్ నేనిప్పుడు బాగా మాట్లాడగలుగుతున్నాను రాయి నేనిప్పుడు బాగా రాయగలుగుతున్నాను నిన్న నేను నిన్న బాగా రాయగలిగాను నేను నిన్న బాగా చదవగలిగాను నేను మొన్న బాగా చదవగలిగాను బాగా బాగా బాగా రేపు. రేపు గుతుంది వాళ్ళు వాళ్ళు రేపు బాగా కూర్చోగలుగుతారు వాళ్లు రేపు బాగా తినగలుగుతారు వాళ్లు ఇప్పుడు బాగా తినగలుగుతున్నారు ఒప్పుకో వాళ్ళు ఇప్పుడు బాగా ఒప్పుకోగలుగుతున్నారు నువ్వు సరళకు పాఠం చెప్పావా నేను చెప్పలేదు రమచేత చెప్పించాను ఈ పుస్తకం నువ్వు శారదకిచ్చావా రవి నేను ఇవ్వలేదు రవి రవిచేత ఇప్పించాను సరళ మల్లెపూలు తెచ్చిందా శారద సరళ తేలేదు శారద చేత తెప్పించింది నువ్వు కాదు అన్నావా నేను అనలేదు శర్మచేత అనిపించాను శర్మకు నీ ఉంగరాన్ని ఎందుకు చూపించావు చూపించకుండా ఉండలేకపోయాను సుశీలకు ఆ మాట ఎందుకు చెప్పావు ఇంటికి ఎందుకు పిలిచావు ఆ సినిమాను అన్నిసార్లు ఎందుకు చూశావు చూడకుండా ఉండలేకపోయాను నీ గొడుగును ఆ అమ్మాయికి ఎందుకు ఇచ్చావు ఇవ్వకుండా ఉండలేకపోయాను నువ్వు నీరుడు ఏం చేసేవాడివి కథలు రాయి నేను నీరుడు కథలు రాసేవాణ్ణి శర్మ నీరుడు ఏం చేసేవాడు స్కూల్లో పని స్కూల్లో పంచేసేవాడు శారద నాలుగేళ్ల క్రితం ఏం చేసేది రేడియోలో పాడు రేడియోలో పాడేది మోహన్ మైసూర్లో ఉన్నప్పుడు ఏం చేసేవాడు రోజు ఇడ్లీ తిను రోజూ ఇడ్లీ తినేవాడు నువ్వు నిరుడు ఏం చేస్తూ ఉండేవాడివి కథలు రాయి నేను నిరుడు కథలు రాస్తూ ఉండేవాణ్ణి శర్మనిరుడు ఏం చేస్తూ ఉండేవాడు శారద రెండేళ్ల కృతం ఏం చేస్తూ ఉండేది నాటకాలు వెయ్యి నాటకాలు వేస్తూ ఉండేది మోహన్ ఢిల్లీలో ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉండేవాడు చపాతీలు తిను చపాతీలు తింటూ ఉండేవాడు కాన్వర్సేషన్ డ్రిల్ ఈ పూలు ఎవరికొస్తారు నేను కొయ్యగలను నువ్వు కొయ్యగలిగితే పర్వాలేదు శర్మ ఇంటికి ఎవరు వెళ్తారు నేను వెళ్ళగలను నువ్వు వెళ్ళగలిగితే పర్వాలేదు పాపను ఇంటికి ఎవరు తీసుకొస్తారు నేను తీసుకొస్తాను నువ్వు తీసుకురాగలిగితే పర్వాలేదు సుశీలతో నువ్వు మాట్లాడతావా మాట్లాడగలుగుతానేమో మాట్లాడలేకపోతే చెప్పు నేనే మాట్లాడతాను సుబ్బారావు దగ్గర నుంచి నా పుస్తకం తెస్తావా తేగలుగుతానేమో తేలేకపోతే చెప్పు నేనే తెస్తాను శర్మ ఈ పని చేస్తాడా చెయ్యగలుగుతాడేమో చెయలేకపోతే చెప్పు నేనే చేస్తాను సరోజ ఈ తలుపు తెరుస్తుందా తెరవగలుగుతుందేమో తెరవలేకపోతే చెప్పు నేనే తెరుస్తాను ట్రాన్స్ఫర్మేషన్ డ్రిల్ నిన్న నా కోసం ఎవరు చూశాడు ఎప్పుడైనా చూశాడా రమ ఏ విషయాన్ని గురించి మాట్లాడగలదు రమ ఏ విషయాన్ని గురించైనా మాట్లాడగలదా నీ పుస్తకాలు ఎవరికి ఇస్తావు నీ పుస్తకాలు ఎవరికైనా ఇస్తావా చూశావా రవి నా కలం ఎక్కడ పెట్టాడు రవి నా కలం ఎక్కడైనా పెట్టాడా పిలిచారు బహుమానం ఇవ్వబడ్డది ఈ హారం ఆమెకు బహుకరించారు ఈ హారం ఆమెకు మొన్న సంగీత శాస్త్రంలో ఒక కొత్త ప్రయోగం చేశారు మొన్న సంగీత శాస్త్రంలో ఒక కొత్త ప్రయోగం నువ్వు రావాలి నువ్వు వచ్చి తీరాలి రేపు మీరందరూ తొమ్మిదింటికి రావాలి రేపు మీరందరూ తొమ్మిదింటికి వచ్చి తీరాలి మనం కష్టపడి పని చేయాలి మనం కష్టపడి పని తీరాలి ఈ తలుపులు తెరవాలి ఈ తలుపులు తెరిచి తీరాలి ఈ సంవత్సరం నేను పాసు కావాలి ఈ సంవత్సరం నేను పాస్ అయి తీరాలి అతను పుస్తకం తేవాలి అతను పుస్తకం తెచ్చి తీరాలి మీరు డబ్బులు ఇవ్వాలి మీరు డబ్బులు ఇచ్చి తీరాలి